శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే వి రచితమైన శ్రీ వేదాంత పంచదశి ద్వైత వివేక ప్రకరణ మనబడు చతుర్థ ప్రకరణంలో పంతొమ్మిది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము గ్రంథకర్త అయినటువంటి శ్రీ విద్యారణ్య గురుదేవులు సంక్షేపంగా ఈశ్వర సృష్టిని గురించి వర్ణించి తదనంతరము జీవ సృష్టిని గురించి విస్తారంగా చెప్పుటకు ఉపక్రమించిన వాడయి జీవ సృష్టి అనేది ఈశ్వర సృష్టిలోనే ఉంటుంది కృతజ్ఞ జీవుడు అనేవాడు వేరే సృష్టిని తయారు చేస్తాడు అనేది ఏమి లేదు ఈశ్వర సృష్టిలోనే కొంత భాగాన్ని అభిమానిస్తాడు భోగ్య రూపం చేత ఈశ్వర సృష్టికి సాధనం ఏమైంది మాయావృత్తి రూప సంకల్పం ఇక భోగ్య రూపంలో అభిమానాత్మకమైనటువంటి జీవ సృష్టికి కారణము మనోవృత్యాత్మక సంకల్పం జీవ సంకల్పము మనోవృత్తాత్మకముంటుంది ఇది జీవ సృష్టికి సాధనమున్నది మరి మాయా ఈశ్వర సంకల్పం ఉందో అది ఈశ్వర సృష్టికి వ్యవహారిక ప్రపంచానికి సాధనమున్నది ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారిక చూడండి ఎనభై రెండవ అంకము ఈశ సృష్టిత్వ వస్తు సుఖరూప అతిరిక్తో భోగ్యత్వ ఆకారా నాస్తి కో జీవేను సృజ్యతే ఇది ఆశంక్య ఈశ్వర రచితమైనటువంటి వస్తువులు తప్ప జీవుడు సృష్టించినటువంటి వస్తువులు ఏమున్నాయో చెప్పండి భోగ్య ఆకారం చేత జీవుడు సృష్టించినటువంటి వస్తువులు ఏమున్నాయి ఏ ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఇరవయో శ్లోకం ఈశ నిర్మితమన్యాదవ్ వస్తున్నే భోక్తృధి వృత్తి నానత్వాత్ హు దేశ్యతే ఈశ్వర సృష్టి వస్తువులు వాటి స్వరూపం చేత ఉన్నాయి వాటి కంటే భిన్నంగా జీవ సృష్టి రూప వస్తువులు ఏవి లేవు కదా అని అంటే ఉన్నాయి అని శ్లోకం ద్వారా చెప్తున్నాడు ఈశ్వర నిర్మిత మన్యాదవు ఏకవిధే వస్తుని ఈశ్వరుని చేత రచింపబడినటువంటి ఒక మణి ఉండదు ఆ మణి ఎవరు తయారు చేశారు ఈశ్వరుడు సృష్టించాడు అది స్వరూపం చేత ఏకరీతిగానే ఉంటుంది కానీ భోక్తృత్వ ఆకారం చేత అది భిన్న భిన్నంగా ఉంటుంది ఎనభై నాలుగో అంకం చూడండి ఏకస్మినివ విష బహువిధ ఉపభోగ ఉపలభ్యమాన తత్ ప్రయోజకం భోగ్య ఆకార భేదం గమయతి ఇత్య ఈశ్వరుని చేత రచింపబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏకరీతిగానే ఉంటాయి ఆ ఏకస్మిన్నవ విషయ ఆ ఒకే ఒక వస్తువునందు ఆ విషయం నందు భోగ్యాకార విషయాలు అనేకం ఉన్నాయి అని చూపెడుతున్నాడు ఉదాహరణకు మణిని తీసుకున్నాడు ఇక్కడ ఆ మణి స్వరూపం చేత ఒకటే ఉంది కానీ దానికి సంబంధించినటువంటి అనేక భోగ్యాకార భేదం చేత విషయ భేదం కూడా ఉంది ఏ విధంగా అంటే ఇరవై శ్లోకం ద్వారా చెప్తున్నాడు దానికి అవతారిక నను సతి భోగ భేదే భోగ్య భేద కల్పేత సయవ నాస్తిశంక్య దృశ్యమానత్వాత మిత్యాహ శంకాడు అంటాడు భోగం అంటే దేనికంటారు సుఖదు అన్యతర సాక్షాత్కార భోగ ఉచతే సుఖము లేదా దుఃఖం యొక్క సాక్షాత్కారము అంటే అనుభవము ఏదైతే ఉందో దానికే భోగం అంటారు సుఖాకార వృత్తి అయింది అనుకోనిప్పు ఎందువల్ల అయింది ఒక విషయాన్ని నువ్వు చూసావు అది అనుకూలమున్నదనే జ్ఞానం కలిగింది అప్పుడు నీకు సుఖము కలిగింది ఈ సుఖము అనేటువంటి ఒక భోగం ఉన్నందువలన అక్కడ విషయం ఉన్నదని సిద్ధ అట్లా దుఃఖం కలిగింది ఆ దుఃఖం కలిగినప్పుడు దుఃఖం ఎందుకు కలిగింది అని అంటే ఆ దుఃఖం భోగం చేత ప్రతికూల వస్తువు ఉన్నదని ఒకటే సిద్ధ అంటే సుఖ దుఃఖ రూప అనుభవం ఏదైతే ఉందో భోగము ఆ భోగం యొక్క విషయ భేదం ఉంటుంది ఇది లోకంలో అనుభవం ఉంది కాని ఇక్కడ మణి అనే దృష్టాంతం మీరు ఇచ్చారు విషయం ఒకటే ఉన్నది జీవ సృష్టిత్మకమైన భోగ్యాకార విషయ భేదం ఉంది అని చెప్తున్నారు దానికి ఎలా ఉంటుంది చెప్పండి భోగ భేదం ఉంటే విషయ భేదం ఉంటుంది ఇది నియమం ఉన్నది అందుకని ఇక్కడ భేదమే లేదు విషయం ఒకటే ఉన్నది ఎలా నిరూపించి చెప్పగలరు చెప్పండి ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు సమాధానంగా శ్లోకాన్ని ప్రవర్తన చేస్తున్నాడు చూడండి ఆయన స్వరూపం చేత విషయం ఒకటే ఉంటుంది ని దాని అందు భోగ్యాకార వృత్తి భేదం చేత భేదం కూడా ఉంటుంది ఏ విధంగా చున్నైనా ఒకటే మణి ఉన్నదనుకోండి అది ఈశ్వర సృష్టి అది స్వరూపం చేత ఒకటే ఉంది దాన్ని ఒక వ్యక్తి చూశాడు దాన్ని ప్రాప్తం చేసుకోడానికి వెళ్ళాడు దాన్ని పొందినాడు అనుకో అప్పుడు అతనికి హర్షం కలుగుతుంది సంతోషం కలుగుతుంది దానికోసమే ప్రవృత్తమైనటువంటి మరొక వ్యక్తికి అది లభించలేదనుకోండి అప్పుడు అతనికి దాని పట్ల ద్వేషము క్రోధం ఏర్పడుతుంది ఇక మరొక విరక్త పురుషుడు ఉన్నాడు దాన్ని చూశాడు కాని ఉపేక్షాభావంతో ఉన్నాడు దాని అతనికి ద్వేషము లేదు రాగము కూడా లేదు ఉపేక్షాభావం ఉన్నది చూడు ముగ్గురికి మూడు విధాలుగా గోచరించిందా లేదా ఒకటే మణి స్వరూపం చేత ఈశ్వర సృష్టి మణి ఒకటే ఉన్నది ఏకరీతిగా ఉంది కానీ ఈ ముగ్గురికి మూడు తీరులుగా గోచరించింది ఇప్పుడు విషయ భిన్నమైందా లేదా వాళ్ళ వల్ల ఏ ఆకారాన్ని పొందితే తదు ఆకారంగా ఆ మణి అయ్యింది ఒకనికి హర్షమునకు విషయమైంది ఒకనికి క్రోధములకు విషయమైంది ఒకనికి ఉపేక్షక విషయమైంది ఇప్పుడు ముగ్గురికి మూడు తీర్ల విషయం అయిందా లేదా ఒకటే వస్తువు ఇదే జీవ సృష్టి అంటాడు స్వరూపం చేత ఈశ్వర సృష్టి ఒకటే ఉంది కానీ వారి వారి అభిప్రాయ భేదం చేత వృత్తి భేదం చేత విషయ భేదం ఏర్పడింది అదే జీవ సృష్టి అనబడుతుంది కల్పించుకున్నాడు వాడు ఇది నాకు అనుకూలమున్నదని ఒకడు అనుకున్నాడు ప్రతికూలం ఉన్నది అనుకున్నాడు దాని పట్ల రాగం లేదు ద్వేషం లేదు ఉదాసీనంగా ఉన్నాడు మరి వారి భావనను అనుసరించి ఆ ఒకటే వస్తువు ముగ్గురికి మూడు తీరులుగా గోచరించిందా లేదా ఇదే జీవ సృష్టి అని సమాధానం చెప్పినాడు ఏకహా మణ్యార్థి హృష్యతి ఆ మణిఆర్థి అంటే మణిని అర్థించినవాడు ప్రాప్తం చేసుకోవాలనుకున్నవాడు దాన్ని పొంది హృష్యతి హర్షిస్తాడు సంతోషిస్తాడు అన్యహా త్రుధ్యతి ఇక వేరే ఒక వాడు అదే మణి అతనికి అలాభం వల్ల అంటే లభించనందు వల్ల దాని పట్ల క్రోధము పొందుతాడు అతను మనో విషయ విరక్తం మణిం పశ్చేవ లాభాలాభ నిమిత్తం హర్షశోక నా ప్రాప్నవతి ఇత్యర్థ కాని ఒకనొక విరక్త పురుషుడు ఉన్నాడు ఆ మణిని చూశాడు కాని ఉదాసీనంగా ఉన్నాడు అది కావాలని ప్రవృత్తుడు కాలేదు వద్దని నివృత్తుడు కాలేదు దాని అతనికి హర్షము లేదు మరియు క్రోధం కూడా లేదు ఎట్లా ఉన్నాడు ఉదాసీనంగా ఉన్నాడు ఉదాసీనం అంటే దేనికంటారు రాగద్వేష రహితత్వం ఉదాసీనత్వం ఉదాసీనం ఒక లక్షణం రాగ ద్వేష రహితత్వం రాగము లేదు నా ద్వేషము లేదు అటువంటి మనస్థితికి ఉదాసీన అవస్థ అంటారు విరక్తునికి ఉదాసీన అవస్థ ప్రాప్తమైంది ఉపేక్ష చేసినాడు దాన్ని ఈ విధంగా ఈశ్వర నిర్మిత వస్తువు మణి స్వరూపం చేత ఒకటే ఉన్నప్పటికీ ముగ్గురికి మూడు విధాలుగా గోచరించింది ఇదే జీవ సృష్టి అనపడుతుంది భోగభేదో జీవ సృష్ట ఆకారేద ఆహా భోగభేదం భోగ్య ఆకారేదం ఉన్నదన్నారే ఆ భేదం ఎట్లు ఉంటుంది చెప్పండి అంటే ఇరవై శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ప్రియో ప్రియ ఉపేక్షిగా సృష్ట జీవైరీష సృష్టం రూపం సాధారణం త్రిశూ మణిగాహ అంటే మణినిష్టా మణి అందునటువంటి ప్రియత్వ అప్రియత్వ ఉపేక్ష లక్షణ ఆకార భేదా ప్రియ రూపం చేత అప్రియ చేత మరి ఉపేక్ష రూపం చేత ఏదైతే ఆకార భేదాలు అవన్నీ కూడా జీవై సృష్టా త్రిశు అపి సాధారణం అనుశూతం ఎన్ మణి రూపం తది నిర్మితం ఇత్య ప్రియబుద్ధితో చూస్తున్నాడు అప్రియ బుద్ధితో చూస్తున్నాడు ఒక ఆయనే ఉపేక్షా బుద్ధితో చూస్తున్నాడు మరొక ఆయనే ఇది జీవుల చేత సృష్టింపబడినటువంటి భోగ్యాకార భేదం ఈ విధంగా ఉంటుంది ఇక ఈ మూడిటిలో సమానంగా సాధారణంగా అనుశితమైనటువంటి ఏ మణి ఉన్నదో అది ఈశ్వర నిర్మితం చూడు ఇప్పుడు రెండు సృష్టిలు పృతజ్ఞ తెలియబడ్డాయ లేదా ఈశ్వర సృష్టి సర్వసాధారణం అందరికి ఒకే రకంగా ఉంటుంది కానీ వాళ్ళ వల్ల భోగ్యాకార వృత్తి భేదం చేత విషయ భేదం జీవ సృష్టి భిన్న భిన్నంగా ఉంటుంది అని జీవ సృష్టి ఈశ్వర సృష్టిని పురుదగ్గా చూపెట్టినాడు ఉక్తం జీవసృష్టి ఆకారేదం ఉదాహరణ స్పష్టయతి పైన చెప్పబడినటువంటి జీవసృష్టి ఆకార భేదం అయితే ఉందో అది దాన్ని దృష్టాంతాంతరం చేత స్పష్టం చేస్తూ ఉన్నాడు భార్య శ్మశానే కధ ప్రతిది స్వరూపతహ ఒకనొక స్త్రీ ఉందనుకోండి ఆ స్త్రీ ప్రతియోగి బుద్ధి అనుసరించి భిన్న భిన్నంగా గోచరిస్తుంది ఒకరే స్త్రీ భర్త అనేటువంటి ప్రతియోగి దృష్టి భార్య అనబడుతుంది మామ అనేటువంటి ప్రతియోగి దృష్టి కోడలు అనబడుతుంది మరియు భర్త యొక్క చెల్లెలి దృష్టి చేత అనబడుతుంది మరియు తన భర్త యొక్క అన్న లేదా తమ్ముని భార్య దృష్టి చేత యాత యాలు అంటారు ఇక పుత్రిక లేదా పుత్రుని యొక్క దృష్టి చేత మాత అనబడుతుంది తల్లి అనబడుతుంది ఇప్పుడు ఈ ప్రతియోగి భేదం చేత భర్త మామ మొదలైనటువంటి ఈ ప్రతియోగి భేదం చేత ఒకే ఒక స్త్రీ భిన్న భిన్నంగా వ్యవహరింపబడుతుంది కాని ఈశ్వర నిర్మితమైనటువంటి ఆ స్త్రీ యొక్క శరీరము ఒకటే ఏకరీతిగానే ఉంది కానీ వారి వారి దృష్టి భేదం చేత ఆ స్త్రీలో అనేకమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి ఏమని భార్య అని కోడలని ఆడు అని మరి ఏరాలని తల్లి అని ఈ విధంగా దృష్టి భేదం చేత వ్యవహారం జరుగుతుంది ఇదే జీవ సృష్టి అంటే వారి వారి యొక్క భావన ఈమె భార్య అని భావన చేస్తాడు భర్త మామనేమో నా కోడలని భావన చేస్తాడు మరి వేరొకరు ఆడు అని ఈ విధంగా భావన చేస్తారు మరొకరు ఏరాలని మరి తల్లి అని ఈ విధంగా భావన చేస్తారు అంటే వారి వారి దృష్టి భేదం చేత ఆ ఒకటే ఒక ఈశ్వర సృష్టి ఆత్మకమైనటువంటి స్త్రీ శరీరం ను భిన్న భిన్నంగా వ్యవహార యోగ్యంగా చేసుకుంటున్నారు ఇదే జీవ సృష్టి అనబడుతుంది ప్రతియోగియా యోషిత్ విద్యతే ప్రతియోగి భేదం చేత యోషిత్ అంటే స్త్రీ భేదంగా వ్యవహరింపబడుతుంది స్వరూపం చేత మాత్రం ఈశ్వర సృష్టి ఒకే ఒక స్త్రీ శరీర రూప పిండం అట్లే ఉంది ఒకే రీతిగా ఉంది అని దృష్టాంతం చేత చెప్పినాడు తొంభై అంకం చూడండి ననంద అంటే భర్త భగిన భర్త యొక్క చెల్లె లేదా అక్క ఆమెకు ననంద అంటారు ఆడుబిడ్డ అంటారు యాత అంటే దేవర పత్ని అంటే తన భర్త యొక్క తమ్ముని భార్య ఈమెకేమవుతుంది ఏరాలు అయితే తోడికోడలు ఈ విధంగా ప్రతియోగియా భర్తృ శది లక్షణ ప్రతియోగి గోచరయా బుద్ధి అపేక్షయా ఇత్య ఆయా ప్రతియోగి భేదం చేత ఈశ్వర రచితమైనటువంటి స్త్రీ ఒకటే కూడా వారి వారికి భిన్న భిన్నంగా గోచరిస్తుంది ఇవో జీవ సృష్టి తొంభై అంకం నను యోషి విషయాన్ని భార్య స్నుష ఇత్యాది జ్ఞానాన్ని ఏవ భిన్నా ఉపలభ్యంతే నో తద్విషయభూతయా యోచిత స్వరూపే భేద్యతే సరే స్వామీజీ స్త్రీకి సంబంధించినటువంటి అనేక భావనలు కలిగినాయి భార్య స్నుష అంటే కోడరు ఇత్యాది మొదలైనటువంటి జ్ఞానాలు భిన్న భిన్నంగా కలిగినాయి కానీ స్వరూపం చేత ఈశ్వర రచితమైనటువంటి విషయము ఒకటే కదా స్త్రీ ఒకటే ఉంది కదా స్వరూపం చేత భేదముందా నృశ్యతే కనపడత లేదే అత ప్రతియ యోషిత్ విద్యతే అయుక్తం ఇది శంకత అందువల్ల ప్రతియోగి భేదం చేత యోషిత్ భేదం అంటే స్త్రీ భేదం ప్రతి అని మీరు అంటున్నారు అది అయుక్తం స్వరూపం చేత ఒకతే ఉంది ఆమె ఆమె భిన్న భిన్నంగా ఎట్లా కనిపడుతుంది అని ఈ విధంగా శంక చేస్తే శ్లోకం చదవండి నన్ను జ్ఞానాన్ని భిద్యంతా ఆకారస్తున్న భిద్యతే యోషి నా దృష్టో జీవ నిర్మిత నను శంక ఆకారాస్తు విద్యంతా వాళ్ళ వల్ల దృష్టి భేదం చేత ఆకారాలు భిన్న భిన్నంగా ఉంటే ఉండనిగాక కాని యోషిత్ వపిసి అతిశయ నా విద్యతే ఆ యోషిత్ అంటే స్త్రీ ఒప్పు అంటే శరీరం ఏదైతే ఉందో ఏం భేదం అయితే రాలేదు కదా వాళ్ళ వల్ల భావన వేరువేరుగా ఉంటే ఉండని కాని శరీరం మాత్రం ఒకటే ఉంది కదా వస్తువు ఒకటి ఉన్నది ఒకటిగానే ఉంటుంది నానా రకాలుగా అది మారదు నానా రకాలుగా కనపడదు అందువల్ల ప్రతియోగి భేదం చేత యోషిత్ అంటే స్త్రీ భిన్నంగా గోచరిస్తుంది అంటారే అది అయుక్తము అని శంక అప్పుడు మళ్ళీ సమాధానం చెప్పడానికి ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేయడానికి అవతారిక ఇస్తున్నాడు తొంభై అంకం జ్ఞాన వైలక్షన్యస్య జ్ఞేయ వైలక్షన్యస్య అవినాభూతత్వాత్కార భేదం అంగీకర్తవ్యవ ఇతయన పరిహరది జ్ఞానభేదం ఏదైతే ఉంటుందో విషయ భేద అధీనంలో ఉంటుంది విషయం భిన్నంగా లేకపోతే జ్ఞానం భిన్నంగా కలగడానికి అవకాశం లేదు ఎదురుగా ఘటం ఉన్నది రెండు విషయాలు భిన్న భిన్నంగా ఉన్నాయి ఇది ఘట జ్ఞానం అంటాం ఇది పట జ్ఞానం అంటాము ఇప్పుడు జ్ఞానంలో భేదం ఎందువల్ల వచ్చింది విషయ భేదం ఉన్నందువల్ల అంటే జ్ఞానభేదము విషయ భేద అధీనంలో ఉంటుంది అవినాభూతం అవినాభూతం అంటే అవినాభావ సంబంధం అంటే ఏ విధంగా అగ్ని లేకపోతే పొగ ఉండదు ఉంటుందా బాబా పొగ లేకపోతే అగ్ని ఉంటుంది ఏ విధంగా స్టవ్ ఉన్నది మీరు గ్యాస్ స్టవ్ ఉంది లేదా అయోగోళకం బాగా కాల్చింది ఉన్నది అక్కడ అగ్ని ఉంది కానీ పొగ లేదు అంటే పొగ లేకున్నా అగ్ని ఉంటది కానీ అగ్ని లేకుండా పొగ ఉండదు ఉంటుందా బాబా పొగ రావాలంటే అగ్ని ఉండాలి అందుకని అగ్నికి పొగకు ఏమి సంబంధం ఉన్నది అవినాభావ సంబంధం ఉన్నది అగ్ని ఉంటే పొగ ఉంటది అగ్ని లేకపోతే పొగ ఉండదు ఈ విధంగా అగ్నికి పొగకు అవినాభావ సంబంధం ఉంది అట్లే విషయ భేదం ఉంటే జ్ఞానభేదం ఉంటది విషయ భేదం లేకపోతే జ్ఞానభేదం ఉండదు ఇది నియమం ఉన్నది అందువల్ల ఇక్కడ విషయ భేదం ఉంది స్త్రీ దృష్టాంతంలో ఒకనికి భార్య అనే జ్ఞానం ఉన్నది ఒకనికి తల్లి అనే జ్ఞానం ఉన్నది ఒకనికి ఆడుబిడ్డ అనే జ్ఞానం ఉన్నది ఈ జ్ఞానభేదం ఉన్నది అని విషయ భేదం లేకుండా జ్ఞానభేదం సంభవించదు కదా అందువల్ల విషయ భేదం కూడా ఉంది అని తప్పకుండా స్వీకరించాలి అదే జీవ సృష్టి అని చెప్పబోతున్నాడు శ్లోకం మాంసమయ మోమయమయ అభేదేపి విద్యేహి మనోమయనా ఈశ్వర రచితమైనటువంటి మాంసమయ పిండము ఏ స్త్రీ శరీరం ఉన్నదో అది ఒకటి మరి మాంసమయ భిన్నము కంటే భిన్నంగా మనోమయోషిత్ మనోమయ స్త్రీ భిన్నంగానే ఉంది స్త్రీ శరీరము ఈశ్వర రచితం స్వరూపం చేత ఏకమే ఉన్నది అక్కడ ఏం భేదం లేదు కానీ ఆ మాంసమయ శరీరం కంటే భిన్నంగా మనోమయ శరీరం వేరే ఉంది చూడడానికి బాహ్యంగా ఒకతే స్త్రీ ఉంది కానీ మనోమయ భేదము మనోమయ శరీరాలు అనేకం అందుకని విషయ భేదం ఉంది అందువల్ల జ్ఞానభేదం కూడా ఉంది ఈమె భార్య అని ఈమె తల్లి అని ఈమె ఫలానా ఈమె పొలానా అని ఏ జ్ఞానభేదం ఉన్నదో అక్కడ విషయభేదం లేకుండా జ్ఞానభేదం సంభవించదు అందుకని విషయభేదాన్ని తప్పకుండా అంగీకరించాలి అని చెప్తున్నాడు ఇప్పుడు తొంభై అంకం చూడండి నన్ను భ్రాంత్యాది స్థలే బాహ్య విషయ అభావాత్ తత్ర్యం వస్తు మనోమయమస్తు స్వామీజీ ప్రమితి స్థలే అంటే ప్రమా జ్ఞానానికి విషయమైంది అనుకో ఏదైనా వస్తువు అక్కడ బాహ్య వస్తు ఒకటే ఉంటుందా అనేకం ఉంటాయా చెప్పండి అయం ఘటహ అని జ్ఞానమైంది ప్రమా జ్ఞానం ఉన్నది అంటే ప్రమాణ జన్మ జ్ఞానకు ప్రమాకయ్య ప్రమాణం చేత జ్ఞానము ఆ జ్ఞానము నుంచి విషయమేవరు ఘటము ఆ ఘటము ఏకమే ఉందా అనేకం ఉన్నాయో చెప్పండి ఏకమే ఉంది ఎందుకు ప్రమాణం చేత కలిగినటువంటి జ్ఞానానికి విషయం ఏదైతే ఉంటుందో అది ఏకరీత్య ఎవరు చూసినా ఒకటిగానే ఉంటుంది కానీ అనేకం ఉండదు కానీ మీరంటున్నారు అనేక ఆ అనేక విషయాలు ఒకే వస్తువు నందు భిన్న వ్యక్తులకు కనపడవచ్చు ఏ విధంగా రజ్జు ఉన్నది ఆ రజ్జు ఉన్నందు సర్పం ప్రాంతి ఒకరికి పూలమాల ప్రాంతి అయింది ఒకనికి భూరేశ ఒకరికి జలధార ప్రాంతి అయింది దండ ప్రాంతి ఇది భ్రాంతి స్థలం కాబట్టి మనోమయ విషయాలు అనేకం ఉండొచ్చు అక్కడ వాళ్ళ వాళ్ళ కల్పిత విశేషాలు మానసిక విశేషాలు బ్రాంతి చేత కల్పించుకున్నటువంటి విషయాలు అవి భిన్న భిన్నంగా ఉంటాయి కానీ ప్రమాణజన్య వస్తువునందు భేదం ఉండడానికి అవకాశం లేదు అని ఈ విధంగా శంక భ్రాంతి స్వప్నో రాజ్య స్మృతి స్వస్థు మనోమయం జాగ్రన్ మా అనే మే యశ నా మనోమయతి చేంతా ఈ శ్లోకం మొత్తము బ్రాంతి స్థలంలో స్వాప్నిక పదార్థాల యందు మనోరాజ్యము స్మృతి మనోమయ వస్తువులు భిన్న భిన్నంగా ఉంటాయి కానీ జాగ్రత్త అవస్థలో మానేన అంటే ప్రమాణం చేత తెలియబడినటువంటి మేయ వస్తువు అంటే విషయం ఉంటుందో ప్రమాణానికి విషయం మేయ వస్తువు దానిలో మనోమయత్వం అనేది ఉండదు ఈశ్వర రచితం ఉంటుంది అది ఏకరీతిగానే ఉంటుంది మనోమయత్వం చెప్పి దానిలో మనోమయ విషయాలు భిన్న భిన్నంగా ఉన్నాయని చెప్పడానికి రాదు ప్రమాణజన్య జ్ఞానం ఒకటే ఉంటుంది ఆ జ్ఞానానికి విషయము ఉంటుంది కాబట్టి అక్కడ మనోమయత అనేది లేదు అని ఈ విధంగా శంకాకారుడు అంటే ఇది చేంక ప్రాప్తం అన్నప్పుడు బాడం సత్యం అంటే నువ్వు సత్యమే అని వేదాంతి కూడా ఒప్పుకున్నాడు కానీ బాడం అనేది ఎప్పుడంటారంటే యావదహం ఉత్తరం నా దాస్యా తావత ఒక తనం సత్యం ఎంతవరకు అయితే నేను సమాధానం చెప్పను అంతవరకు నువ్వు చెప్పింది సత్యమే కాని అని మళ్ళీ వస్తుంది ఒకటి మానేత మేయన యోగా విషయాకృతి ప్రమాణం చేత ప్రమేయం నాకు అంటే సంబంధం అప్పుడు విషయాకార వృత్తి ఏర్పడుతుంది ఇది సర్వసాధారణంగా అందరు స్వీకరించాల్సిందే ఏ విధంగా ఎదురుగా ఒక ఘటం ఉంది ఆ ఘటాన్ని మీరు నేత్రేంద్రియం చూసినప్పుడు ద్వారా మీ యొక్క అంతఃకరణ వృత్తి అది బహిర్గతమయి విషయ దేశ పర్యంతం లంబాయమాన అయ్యి ఈ విషయంతో సంబద్ధం అవుతుంది అప్పుడు ఆ వృత్తి తరంగా పరిణతి చెందుతుంది అప్పుడు ఇది ఘటము అని చిదాభాసుడు తెలుసుకుంటాడు ఇది అందరు ఒప్పుకోవాల్సినటువంటి ప్రక్రియనే ఉన్నది విజయవాంకం చూడండి మానేన ప్రత్యక్ష అనుమాన శాబ్ది ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధి ఇత్యాది ప్రమాణాల చేత మేయస్ అంటే ప్రమేయస్య ఇత్యర్థ ప్రమేయంతో ప్రమాణం ఇది సంబంధం అయితే అప్పుడు విషయాకార వృత్తి ఏర్పడుతుంది అని పురోపక్ష అంటే ఇది చేతి బాడమని అంటూ ప్రమితి స్థలే బాహ్య విషయ సత్వం అంగీకరు ఎక్కడనైతే ప్రమితి అంటే ప్రమాణజన్య యథార్థ కలుగుతుందో అక్కడ బాహ్య విషయాన్ని తప్పకుండా స్వీకరించాల్సిందే అనే సిద్ధాంతి కూడా స్వీకరిస్తున్నాడు బాడమ్మనంటూ కథం తరీతది విషయశ మనోమయత్వం ఉచతే మరి ఎప్పుడైతే బాహ్య వస్తువు ఏకరీతిగానే ఉంటుందని స్వీకరిస్తున్నావో అప్పుడు దాని ఎందుకు మనోమయత్వం ఎలా చెప్తావు నువ్వు మనోమయ విషయాలు భిన్న భిన్నంగా ఉన్నాయని మనోమయత్వం ఆ వస్తువునందు విధంగా చెప్తావు నువ్వు అని అంటే అప్పుడు మానే విషయాకృతి హేతు మే అనే అని చెప్పినాడు ప్రమాణము మరి ప్రమేయము రెండు ఎప్పుడైతే సంబద్ధం అవుతాయో అప్పుడు విషయాకార మనోమయ వృత్తి ఏర్పడుతుంది అంటాడు అయం ఘట అనేటువంటి ప్రమాణ జ్ఞానాకార వృత్తి ఒకటి ఉంది ఇది చిదాభాసుని ద్వారా తెలియబడుతుంది ప్రమాద చేత తెలియబడుతుంది అయం ఘటహ అనేటువంటి జ్ఞానం మరియు ఈ చిదాభాసు ఆ వృత్తిని ఆ ఘటాన్ని ప్రకాశించేటువంటి సాక్షి వృత్తి కూడా ఒకటి ఉంది ఆవిడ అందుకని రెండు వృత్తులు ఉన్నాయి అందులోనే ఇప్పుడు భేదం చేసి ఇది జీవ సృష్టి ఇది ఈశ్వర సృష్టి అని చెప్పబోతాడు ముందు మానే అంటే విషయాకృతిస్తూ తస్య మేయన యోగాత్ అంటే సంబంధాత్ ప్రమాణము ప్రమేయంతో సంబంధం ఆ విషయాకార ఏర్పడుతుంది నన్ను ఇదం స్వకపోల కల్పిత స్వకపోల కల్పన కావచ్చు ఈ విధంగా శంకాకారుడు అంటే ఇది కపోల కల్పన కాదు ఇరవై ఏడవ శ్లోకంలో ఉత్తరార్ధంలో చెప్పినాడు బాడం మానే మేయన యోగా సత్ విషయాకృతి భాష్య వార్త కారాభ్యాం అయమర్థ ఉదీరిత అని అంటు ఇది నా కపోల కల్పన కాదు నాయన భాష్యకారులు మరియు వార్తీకారులు అయినటువంటి కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు అంటే ఏమిటి బాహ్యమైనటువంటి వస్తువులు ఏవైతే మనకు తెలియబడుతుంటాయో ప్రమాణం చేత అప్పుడు ప్రమాణ ప్రమేయ సంబంధం చేత ఆ వస్తువులకు జ్ఞానం అవుతుంది విషయాకార ఏర్పడుతుంది అని భాకారులైనటువంటి శ్రీ శంకరుల వారు మరియు వర్తికారులైనటువంటి శ్రీ సూరేశ్వరాచారు కూడా చెప్పారు ఈ బాహ్య వస్తువుల్లో భాష్యకారులు చెప్పినా సురేశ్వరరాజు చెప్పినా నువ్వు చెప్పినా నేను చెప్పినా అందరూ ఏకరీతిగా ఒప్పుకోవలసిందే అంతకన్నా వృత్తి నేత్రేంద్రం ద్వారా విషయం దగ్గరికి వెళ్ళి విషయంతో సంబంధం అప్పుడు నేత్రేంద్రియం ద్వారా వెళ్ళింది కాబట్టి నేత్రేంద్రియము ప్రత్యక్ష ప్రమాణము ఈ ప్రమాణము మరియు ప్రమేయమైనటువంటి విషయము సంయోగం అవుతాయి సంబంధం అవుతాయి అప్పుడు అయం ఘట అనేటువంటి జ్ఞానం కలుగుతుంది ఇది అందరూ ఏకరీతిగానే స్వీకరించాల్సిందే ఇది కేవలం నా కపోల కల్పన కాదు భాష్యకారులు మరియు వార్తకారులు కూడా చెప్పారు అని ఇది కపోల కల్పన కాదు అని తత్ర తాబత్ భాష్యకార వచనం ఉదాహరతి ఇక్కడ ఇద్దరిని ప్రమాణంగా ఇస్తున్నాడు కదా అందులో మొట్టమొదలు భాష్యకారుల యొక్క ప్రమాణం ఇస్తున్నాడు ఉపదేశ సహస్రీ స్వప్న స్మృతి ప్రకరణము మూడో శ్లోకము నాలుగో శ్లోకము రెండు శ్లోకాలు అక్కడి నుంచి తీసుకున్నాడు విద్యారాయణ స్వామిజీ మూషాసి తాయతే వ్యాప్వచ్చి తన్ నిభం దృశ్య ధ్రువం వ్యంజకొ వా్యసారామిత్ సర్వాంజకర్థ్యూ ఏ విధంగా కరిగించినటువంటి తామ్రం అంటే రాగి ధాతు ఉంటుంది కదా దాన్ని కంసాలి వాడు బాగా కరిగించాడు కరిగించి అతడు ఏ ఆకారమైనటువంటి విగ్రహాన్ని లేదా వేరే వస్తువులను తయారు చేయదలుచుకుంటే ఆ ఆకారమైనటువంటి ఒక ప్యాటర్న్ ఉంటుందండి సాఛా అంటారు కదా దానిలో ఈ కరిగించినటువంటి తామ్రాన్ని పోస్తే ఆ సాచ ఏ ఆకారంలో ఉంటే ఆ విగ్రహము లేదా ఆ వస్తువు తద ఆకారాన్ని పొందుతుంది అదేవిధంగా అంతఃకరణ వృత్తి విషయం ఏ ఆకారములో ఉంటే తారాన్ని పొందుతుంది ఇంద్రియం ద్వారా వెళ్లి ఆ విషయదశత పర్యంతం వెళ్లి విషయంతో సంబంధం అయినప్పుడు ఆ విషయాకారంగా పరిణతి చెందుతుంది రూపాధి వ్యాపం అదే విధంగా రూపాధిను వ్యాపించినటువంటి చిత్తం కూడా తన్ని బంధు ధృవం అదే ప్రకారంగా విషయం ఆకారంగా ఉంటే ఈ చిత్తం కూడా ఆకారాని పొందుతుంది ఇది నిశ్చయము అంటాడు ఇక ఈ అంతఃకరణ వృత్తి అమూర్తం ఉన్నది కదా ఇది ఆ విషయాకారంగా పొందినట్లుగా మాకు ఏడాది కనపడతలేదు కదా అని అంటే నీకు మూర్త ద్రవ్యం యొక్క దృష్టాంతం చూడు అని వేరే దృష్టాంతం ఇస్తున్నాడు ఆలోక దృష్టాంతం ఆలోకం అంటే ప్రకాశం యథ ఆలోక వ్యంజక అంటే ఆ వస్తువును అభివ్యక్తం చేయుటకు ఆలోకం కావాలి కదా ప్రకాశం కావాలి కదా ప్రకాశం ఆ వస్తువును వ్యాపించినప్పుడే ఆ వస్తువు మనకు తెలియబడుతుంది అంటే ఆ వస్తువు వ్యక్తమవుతుంది అది అభివ్యక్తం కావాలంటే అభివంజకం ఎవరైనా ఆలోకమైంది ప్రకాశమైంది అభివ్యంజకం అనపడుతుంది ఏ విధంగా అభివ్యంజక రూప ఆలోకం ఆ ప్రకాశము ఆయా విషయాకారాన్ని పొందుతుందో వ్యంగ్యశాకారయాత్ అంటే ప్రప్యాత్ ఆ వ్యంగ్యము అంటే అభివ్యక్తం ఒకటకు యోగ్యమైనటువంటి విషయాకారాన్ని ఏ విధంగా ఆలోకం ప్రకాశం పొందుతుందో అట్లా చిత్తం కూడా తత్వకారాన్ని పొందుతుంది సర్వార్థ వ్యంజకత్వాత్ బుద్ధి కూడా ఆయా ఇంద్రియాలతో వెళ్లి ఆయా విషయాలను అన్నింటిని కూడా ప్రకాశింపజేస్తుంది శ్రోత్ర ఇంద్రియం ద్వారా అనేత్ర ఇంద్రియం ద్వారా ఇత్యాది ద్వారా ఈ బుద్ధి ఆ శబ్ద స్పర్శ రూపర సగంధాది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని మనకు అభివ్యక్తం చేస్తుంది ఈ విధంగా రెండు శ్లోకాల అర్థం తెలుసుకున్నాం ఇప్పుడు టీకలు చూద్దాం పదవ అంకం చూడండి లేదా ధృతం తామ్రం మూషాయాం సిక్తం ఆ మూసా లోపల ఆ సాధ్య లోపల కరిగించినటువంటి తామ్రమును రాగిని గనక పోసినట్లైతే ఆ మూస ఏ విధంగా ఉంటుందో ఏ ఆకారములో ఉంటుందో తన్ని నిభం జాయతే తద్ ఆకారాన్ని పొందుతుంది తామ్రం తత్ సమాన ఆకారీ త ఆకారాన్ని పొందుతుంది తూపాదీన్ విషయాన్ వ్యాపనవత్ విషయీకర్వన్ చిత్తం ధ్రువం అవశ్యం తన్ నిభం దృశ్యతే ఉపలభ్యత ఇత్యథాస ఏ ఆకారంలో ఉంటే కరిగించినటువంటి తామ్రము కూడా అందులో పోసినప్పుడు తద ఆకారాన్ని పొందుతుంది అదే విధంగా చిత్తము కూడా ఎదుట విషయం ఏ ఆకారములో ఉంటే నిత్రేంజనం ద్వారా వెళ్ళి ఆ విషయం ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారాన్ని బుద్ధి పొందుతుంది ఇది నిశ్చయం అంటారు అవశ్యం అదే విధంగా తన నిభం దృశ్యతే ఉపలభ్యత ఇత్యర్థు తామ్రాదేహే అగ్నిసంపర్కాశాసి కఠిన మూషాభిఘా శైత్యాపత్త మూషాకారాపత్త అని బుద్ధే అమూర్త తామ్రాది విలక్షణ విషయవ్యాప్త అదకారాపత్తి ఇత్య దృష్టాంతరమ వ్యంజక సరే స్వామిజీ తామ్రం ఏదైతే ఉన్నదో అది స్థూలం మూర్తం కాబట్టి అది ఆ మూస ఆకారాన్ని పొందినట్లుగా మేము చూస్తున్నాము మాకు అనుభవం ఉంది కానీ మనసు లేదా బుద్ధి విషయాకారాన్ని పొందినట్లుగా మాకెక్కడా కనపడతలేదు కదా ఎందుకనంటే ఆ మూర్తమైనటువంటి తామ్రం కంటే విలక్షణమైనటువంటిది అమూర్త స్వరూపం బుద్ధి మరి అమూర్తమైనటువంటి బుద్ధి తదాకారమైనట్టు అలా మాకు ఎక్కడ కనపడతలేదే అని ఈ విధంగా శంక దృష్టాంతాంతరం మహా వేరే దృష్టాంతాన్ని వ్యంజక ఇది అని అంటారు ప్రకాశం యొక్క దృష్టాంతం ఇచ్చినాడు పదమూడవ అంకం యథావా వ్యంజక ప్రకాశక వ్యంజకం ప్రకాశకం అంటే వస్తువును తెలియజేసేటువంటి ప్రకాశం ఆలోకం అంటే ఆతపాది రెండవ మొదలైనటువంటి ప్రకాశము వ్యంగ్యస్య ప్రకాశస్య ఘటాదే ఆకార ఆకారయాత్ అంటే ప్రాప్నుయాత్ వ్యంగ్యము అంటే ప్రకాశింపబడుటకు యుగ్యమైన ఘటాదులు ఏ ఆకారంలో ఉంటాయో ఆకారాన్ని పొందుతుంది ప్రకాశము ఈ ఆలోకము ఏమే ప్రకారంగా ది అది కూడా సర్వార్థస్య వ్యంజకత్వాత్ సకల వస్తువులను ప్రకాశింపజేయుటకు సకల పదార్థ ప్రకాశకత్వాత్ సకల పదార్థాలను ప్రకాశింపజేస్తుంది కాబట్టి ఈ బుద్ధి అర్థాకార అంటే అర్థస్య ఆకారో యస్ త ఆ విషయం ఏ ఆకారంలో ఉంటే తారాన్ని పొందుతుంది బుద్ధి వృత్తి ప్రద్రుష్యతే ప్రకర్షణ ఉపలభ్యత ఇత్యర్థ ఇది విశేషంగా మనకు అనుభవంలో ఉంది కాకపోతే బుద్ధి అమృతం కాబట్టి మనకు నేత్రేంద్రియం ద్వారా తెలియబడదు కాని ఆలోకం ఏ విధంగా విషయాకారాన్ని పొందుతుందో అదే విధంగా బుద్ధి కూడా తది విషయాకారాన్ని పొందుతుంది అని ఇరవై తొమ్మిదో శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము ఇప్పుడు ముప్పై శ్లోకానికి అవతారిక ఇదాని వార్తీకాకార వచన మహా ఇంత దగ్గర బాహ్య విషయాల ప్రక్రియ ఏదైతే ఉందో అది భాషకారులు చెప్తున్నటువంటి రీతి ఏది ఉపదేశ సహస్రలు చెప్పిన ప్రక్రియ అని ఇప్పుడు వార్తీకారులు ఏం చెప్తారు అది కూడా చెప్తున్నాడు ఆ వార్తీకారుల ప్రమాణం కూడా సాక్షాత్గా ఇక్కడ ఇస్తున్నాడు బహుదారు భాష్య వార్తీకము ఒకటో అధ్యాయము రెండో బ్రాహ్మణము నూట మూడవ శ్లోకం మాతుర్మానాభినిష్పత్తి నిష్పన్నం మేయం ఏతి తత్ మేయాభిసంగతం తచ్చ మేయాభత్వం ప్రపద్యతే మాత అంటే ప్రమాత మానం అంటే ప్రమాణము ఆ రెండిటి యొక్క అభినిష్పత్తి రెండు యొక్క సంబంధము ఏర్పడినప్పుడు మేయం నిష్పన్నం ఏతి అప్పుడు మేయం అంటే విషయం ప్రమాణానికి విషయం మేయం ప్రమేయం అనబడుతుంది అది తెలియబడుతుంది అంటే ప్రమాణము ప్రమేయము రెండు ఏకాదశమైనప్పుడు ఆ ప్రమేయ రూప వస్తువు తెలియబడుతుంది మేయాభిసంగతం చచ్చ మేయాభత్వం ప్రపద్ధతే మేయ ఆభత్వం మేయం యొక్క ప్రతీతి అంటే ప్రమాణం ప్రమేయం సంబంధం అయినప్పుడు ప్రమేయం యొక్క అవుతుంది అని ఈ ప్రక్రియనే సురేశ్వరాచారు కూడా వార్తలో చెప్పినాడు అని ఆ వార్తంలోని శ్లోకాన్ని సాక్షాత్గా ఇచ్చినాడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సాక్షాత్గా ఉపదేశ సహస్ర శ్లోకాలు ఇక ముప్పై శ్లోకం సాక్షాత్గా గృహదర్ణిక వార్త శ్లోకం తీసుకున్నాడు పదహారవ అంకం మాతు అంటే సా అధిష్టాన బుద్ధిస్త చిభాస రూపాత ప్రమాతు ప్రమాతు మాతు అంటే భిన్నంగా ప్రమేయము ఏదైతే ఉందో అది ప్రమాణం చేత సంబంధమైనప్పుడు ఆ వస్తువు తెలియబడుతుంది అని చెప్తున్నాడు అయితే ఎట్లా తెలియబడుతుంది అని అంటే స అధిష్టాన బుద్ధిస్థ చిదాభాస రూపత్వాదు ప్రమాతు బుద్ధి అనేది ఉపాధి అది కల్పితము దానికి అధిష్టానం ఎవరు కూటస్థ ఆ కూటస్థ చైతన్యం యొక్క ప్రతిఫలనము ఆభాస బుద్ధి పడుతుంది ఆ బుద్ధి చైతన్యం యొక్క ఆభాసమే చిదాభాసుడే ప్రమాత అనబడతాడు మాన అభినిస్పత్తి అంటే మానస్య సమాన అంతఃకరణ వృత్తి రూప అభినిస్పత్తి అంటే ఉత్పత్తి బాతి శేషతే ప్రమాణము ప్రమేయం సంబంధం అప్పుడు సాభాస అంతఃకరణ వృత్తి రూప ఏత అభినిష్పత్తి అంటే ఉత్పత్తి అవుతుందో వృత్తి ఉత్పన్నం ఆ నిష్పన్నం అంటే ఉత్పన్నం త మానం ఆ ప్రమాణము మేయం అంటే ఏతి ఆ ఘటాదులను పొందుతుంది ఆ వృత్తి ఘట దిశ పర్యంతం వెళ్లి ఘటాకారాన్ని పొందుతుంది ఏతి అంటే ప్రాప్నోతి కించ తత్ మానం సంగతం ప్రమేయన సంబద్ధం సత్ ఆ ప్రమాణము ప్రమేయంతో సంబంధం అయినప్పుడు మేయాభత్వం మేయస్య ఆభం అంటే ప్రకాశం మేయం అంటే ప్రమేయం అంటే విషయము ప్రకాశింపబడుతుంది అంటాడు మేయస్స ఆభ ఇవ ప్రకాశం ఏది బుద్ధివృత్తి యొక్క బుద్ధివృత్తి రూప ప్రకాశం మేయాభం తస్య తావ తత్వం మేయా సమానాకారతం ప్రపదోతి ఇత్య ఆ ప్రమేయము అంటే ఘటాది విషయాలు బాల్య విదేశంలో ఉన్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలను తెలుసుకునేటప్పుడు మొట్టమొదలు ప్రమాత ఏదైతే అంతక్కన ప్రతిబింబిత చైతన్యం చిదాభాసునున్నాడో అతడు నేత్రేంద్రియం ద్వారా బయటకు వెళ్లి గట దేశ పర్యంతం వెళ్లి ప్రమాణం అంటే రూప ప్రమాణం ద్వారా వెళ్ళి ఆ బుద్ధివృత్తి రూప ప్రమాణము మరి ప్రమేయం సంబంధమైనప్పుడు అక్కడ ఆ విషయము అభివ్యక్తం అయితది అని చెప్పినాడు తర్వాత ముప్పై ఒకటో శ్లోకానికి అవతారిక చూడండి భవతి ఏవం ప్రకృతి కీమాయాతం ఇది ఆహా ప్రమాణము విషయాకారాన్ని పొందినప్పుడు ఆ విషయం భాషమానం అవుతుంది తెలియబడుతుంది కానీ ఆ విషయానికి ఇప్పుడు ప్రకృతి విషయానికి ఏమి సంబంధం చెప్పు ఇప్పుడు ఏమి మనకు ప్రయోజనం ఉంది ఆ బాహ్య విషయాల గురించి చర్చించుకుంటే అని శంఖ ప్రాప్తమైనప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ముప్పై ఒకటో శ్లోకము వం విషయ దౌస్తో ఘట మృన్మయ ధీమయ మనోమయ సాక్షి భాష్యుధీమయ ఇప్పుడు అసలు విషయానికి వచ్చినాడు గ్రంథకార్త ఎప్పుడైతే ప్రమాణము ప్రమేయంతో సంబంధం అయిందో అప్పుడు ప్రమేయం తెలియబడుతుంది అయం ఘటహ అయం పటహ అనేటువంటి జ్ఞానము చిదాభాష భాష్యము ప్రమాత భాష్యము అక్కడనే ఉదాహరణకు ఘటం అనుకోండి ఆ ఘటం మృణమయం అది ఒకటే ఉంది కానీ ఆ మృణ్మయం విషయం ఏదైతే ఉందో దాన్ని విషయం చేసేటువంటి మనోమయ విషయం మరొకటి ఉన్నది అంటాడు అయితే ఈ మృణ్మయ విషయమేమో చిదాభాస భాష్యం ఉన్నది మనోమయ విషయమేమో సాక్షి ఉన్నది అని విధంగా అక్కడే రెండు విషయాలను చూపెట్టినారు ఒకటి మనోమయ విషయము ఒకటి మృణ్మయ విషయం అంటే మృతికా స్వరూపం అయినటువంటి మరి మానసిక ఘటము రెండు ఘటాలు ఉన్నాయి రెండు విషయాలు ఉన్నాయి అక్కడ విషయ భేదం ఉంది అని ముప్పై శ్లోకము చెప్పినాడు ముప్పై శ్లోకము చూడండి అవతారిక భవతి ఏమో ద్విధం దైతం ఇక్కడ రెండు విషయాలు ద్వైతం ఉంటే ఉండుగాక అత్ర కశ్య హేయత్వము కశ్యవా నా ఇది నా జ్ఞాయితే ఇచ్చేసంఖ్య సరే ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి మనోమయ విషయం ఒకటి ఉన్నది మృణమయ విషయం ఒకటి ఉన్నది ఈశ్వర సృష్టి ఒకటి ఉన్నది జీవ సృష్టి ఒకటి ఉన్నది ఇందులో ఏది హేయము ఏది గ్రాహ్యము చెప్పండి అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు జీవ సృష్టి హేయత్వం ఇచ్చి అభిప్రేత్య తంధహేతు దర్శయతి అయితే ఈ మనోమయ విషయం ఏదైతే ఉందో జీవ సృష్టి అదే మనకు హేయమున్నది ఎందుకు బంధ హేతు ఉండడం ద్వారా మన ఏమనుష్యానం కారణం బంధము చెప్పిన ప్రకారంగా మానసిక ద్వైతము మనోమయ సృష్టి జీవ సృష్టి ఏదైతే ఉందో అదే బంధానికి కారణం ఉన్నది దుఃఖానికి కారణం కాబట్టి ఈ మనోమయ సృష్టియే మనోమయ ద్వైతమే హేయమున్నది అనంటూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు అన్వయ వ్యతిరేకాభ్యాం జీవ బంధకృత సత్యస్మిన్ సుఖ దుఃఖేస్త తస్మిన్న సయం అన్వయ వ్యతిరేకం చేత జీవ సృష్టియే జీవ ద్వైతమే దుఃఖ హేతువు బంధ హేతువు అని చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు అన్వయ వ్యతిరేకాభ్యాం ధీమయో జీవ బంధకృతు అన్వయ వ్యతిరేక యుక్తి చేత ఈ జీవ కృతమైనటువంటి ధీమయ సృష్టి ఏదైతే ఉందో అదే బంధానికి హేతు అంటాడు అంటే మనోమయ ంధానికి హేతు జీవకృత ద్వైతమే బంధానికి హేతు అని చెప్పినాడు ఏ విధంగా అన్వయ వ్యతిరేకం చూపెట్టినాడు అస్మిన్ సతి ఈ మనోమయ జీవకృత ద్వైతం ఉంటే సుఖ ఉంటాయి ఈ జీవ లేకపోతే సుఖ లేవు అన్వయ వ్యతిరేకం చేత బంధ హేతువు జీవ సృష్టియే కాబట్టి జీవ హేయం ఉన్నది అని శ్లోకం ద్వారా చెప్పినాడు అన్వయ వ్యతిరేక దర్శయతి సత్యస్మిన్ ఇది అస్మిన్ మానస ప్రపంచే దివ్య సృష్టి అంటే మానసిక ప్రపంచం ఈ మానసిక ప్రపంచం ఉన్నప్పుడు మానస ప్రపంచే సతీ అంటే విద్యమానే సతి విద్యమానం ఉన్నప్పుడు సుఖ దుఃఖే స్థ అంటే భవత సుఖ దుఃఖాలు ఉంటున్నాయి అసతితో తస్మ ద్వయం ఎప్పుడైతే ఈ మానసిక ప్రపంచం లేదో అప్పుడు సుఖం లేదు దుఃఖం లేదు సుఖం దుఃఖంచ నాస్తి ఇత్య అంటే మానసిక ప్రపంచం జీవద్వైతం ఉంటే సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి జీవద్వైతం లేకపోతే సుఖ దుఃఖాలు లేవు ఇది అనువయ వ్యతిరేకం ఈ విధంగా యుక్తి చెప్పి దాని అనుభవం చేత చూపెడతాడు అది ప్రేపించుకుందా మరి ఓం తచ్చు ఓం సహనాభవ సహన సహ వీర్యం కరవాహే తేజస్వి నావీతమస్తు ం శాంతి శాంతి శాంతి